కర్నూల్ బుద్దాపిరమిడ్ జాన కేంద్రం స్థాపకులు మరియు ఆంధ్రప్రదేశ్లోని వివిధ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన శ్రీ సుభాష్ గారు పంతొమ్మిది జూలై ముప్పై తేదీన తిరుపతి పట్టణం విచ్చేసిన సందర్భముగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆహ్వానం ఈరోజు ప్రత్యేకంగా గౌతమ బుద్ధుని ఆర్య సత్యాల గురించి అష్టాంగ మార్గం గురించి బుద్ధత్వ స్థితి గురించి విశేషంగా వివరించవలసినదిగా వారిని ప్రార్థిస్తున్నాం శ్రీ సుభాష్ పత్రి గారు తప్పకుండా కేశవరాజు గారు ఈరోజు గౌతమ బుద్ధుడి నాలుగు ఆర్య సత్యాలు గురించి మరి వారు ప్రబోధించిన అష్టాంగ మార్గం గురించి ముఖ్యంగా చెప్పుకుందాం ఆధ్యాత్మిక సాధనలో ఎవరికి ఏమైనా తెలుసుకోవాలంటే దానికి బుద్ధుడే శరణ్యం ఎలాగైతే మనం ఇందాక చెప్పుకున్నట్లు మహాత్మా గాంధీ మన భారత స్వాతంత్రానికి రెండు మూడు ఉన్నాయో అలాగే ఎన్లైటన్మెంట్ అంటారు ఇంగ్లీష్లో అంటే బుద్ధి వికాసం ఈ బుద్ధి వికాసానికి గౌతమ బుద్ధుడి పేరుకి ముడిపడుంది అందుకే అతనికి బుద్ధుడు అని పేరు వచ్చింది అంటే అపరిమితమైన బుద్ధి వికాసం కలిగిన వాడు గ్రేట్ ఎన్లైటండ్ వన్ సర్వం తెలుసుకున్నవాడు బుద్ధిని విపరీతంగా ప్రకాశించుకున్నవాడు తనకాతడు బుద్ధుడు అని అతని పేరు వచ్చింది ఆ గౌతముడు ఆ షాక్యముని ఆ శుద్ధోధన పుత్రుడు అఖండమైన రాజయోగ సాధన ద్వారా బుద్ధత్వ ప్రాప్తి పొంది తాను ఒక బుద్ధుడు అయ్యాడు బుద్ధుడు ఇలా అన్నాడనమాట ఒకసారి నాకన్నా ముందు ఎంతోమంది బుద్ధులు వచ్చారు నాకన్నా తర్వాత కూడా ఎంతోమంది బుద్ధులు వస్తారు అని అన్నాడు అంటే ఇది బుద్ధత్వ స్థితి అనేది ఇది ఎవరు సాధన చేసినా కూడాను వాటిని ఆ స్థితిని సంతరించుకోగలరు ఇది బుద్ధ స్థితి గౌతముడు సాధించాడు మనం సాధించాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క ధ్యేయం ఏంటంటే బుద్ధత్వ స్థితిని ప్రాప్తించుకోవడము ఏ విధంగా ఏ విధంగా అయితే బుద్ధుడు ప్రాప్తించుకున్నాడో అదేవిధంగా మనము ప్రాప్తించుకోవాలి లేకపోతే నేను బుద్ధ మార్గంలో ఉన్నాను అని చెప్పుకోవడానికి మనకి అర్హత లేదు బుద్ధ మార్గంలో ఉంటే బుద్ధుడు అయి తీరాలి కనుక బుద్ధుడు చెప్పిన విశేషాలని ధమ్మపదం అనే పుస్తకంలో చక్కగా రాసుకున్నారు ఆయన చెప్పిన ఒక చిన్న వాక్యం చూద్దాం ఆయన ఇలా అన్నాడు నిరయం పాప కమ్మినో సగం సుగతినో ఎంతి పరినిబ్బంది అనాసవా అంటే పాళి అనేది మన సంస్కృతానికి కొంచెం వికృతి అదే ఈ పాళిదే సంస్కృతంలో చెప్పుకోవాలంటే నిరయం పాప కర్మణి స్వర్గం సుగతయో యాంతి పరినిర్వాహ ఇది సంస్కృతం అంటే అర్థం ఏమిటంటే పాప పనులు చేసేవారు నరకాన్ని పుణ్యాత్మలు స్వర్గాన్ని పొందుతారు మనసులో మాలిని మాలిన్యం లేని మహాత్ములు పరినిర్వాణం పొందుతారు ఇంకొకసారి పాప పనులు చేసేవారు నరకాన్ని పుణ్యాత్ములు స్వర్గాన్ని పొందుతారు మనుషులు మాలి లేని మహాత్ములు పరినిర్వాణం పొందుతారు అంటే ముఖ్యంగా మూడు రకాల మనుషుల గురించి బుద్ధుడు చెప్పాడు పాప కర్మలు చేసేవారు పుణ్యకర్మలు చేసేవారు జ్ఞానాన్ని సంతరించుకునేవాళ్ళు పాపం చేసేవాళ్ళు చక్కటి నరకస్థితిని అనుభవిస్తారు ఈ లోకంలోను పరలోకంలోను పుణ్యాత్మలు చక్కటి సుఖస్థితిని అనుభవిస్తారు ఈ లోకంలోను పరలోకంలోను జ్ఞానులు అంటే బుద్ధులు శాశ్వతమైన దుఃఖరహిత స్థితిని పొందుతారు అంటే పుణ్యాత్మలు పరలోకంలో సుఖస్థితిని పొందినా తిరిగి జన్మించక తప్పదు కృష్ణుడు చెప్పినట్టు తేత్వం భుక్త స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్తిలోకం విశంతి ఏవం త్రయీధర్మ మను ప్రపన్న గతాగతం కామకామా లభంతే కనుక మళ్లీ మళ్లీ మనం పుట్టకుండా చేసుకునే స్థితే మహాపరినిర్వాణ స్థితి బుద్ధత్వ స్థితి అది ఆయన చక్కగా సులభంగా పొంది మనకి చక్కగా సులభంగా చెప్పారాయన కనుక ఎవరైతే ఈ మహాపరినిర్వాణ స్థితి అనగా మోక్షస్థితి అథవా అపవర్గ స్థితి ముక్తస్థితి దుఃఖ రాహిత్య స్థితి జన్మరాహిత్య స్థితి పొందదలుచుకున్నారో వారికి బుద్ధ ప్రబోధనాలని ఆకలింపు చేసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు అది అందుకే గౌతమ బుద్ధుడు మనకి చాలా చక్కగా సులభంగా చేసి పెట్టాడు బుద్ధుడి పేరు చెప్పంగానే మనకి మొట్టమొదటిగా మనసుకి గోచరించేది ఆయన చెప్పిన నాలుగు ఆర్య సూత్రాలు అంటే ద ఫోర్ నోబల్ ట్రూత్స్ అన్నారు మొట్టమొదటిది ఏంటంటే ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దుఃఖ అంటే దుఃఖం అన్ని ఉంది ఏమిటి దుఃఖము దుఃఖం అంటే పుట్టడం దుఃఖం రోగము దుఃఖం ముసలితనము దుఃఖం చనిపోవడము దుఃఖము మన దగ్గరికి మనం వాంఛించింది మన దగ్గరికి రావడం అనేది దుఃఖం మనం వాంఛించింది మన దగ్గర నుంచి పోవడం అనేది దుఃఖం ఇదే దుఃఖానికి నిర్వచనం చెప్పాడు గౌతమ బుద్ధుడు సర్వత్రా వ్యాపించి దుఃఖం ప్రతి మనిషి అశాంతిగా ఉన్నాడు అనారోగ్యంగా ఉన్నాడు ఎక్కడ చూసినా దుఃఖమే ఇదే మొట్టమొదటిది ఆర్య సూత్రం ఫస్ట్ నోబల్ ట్రూత్ రెండవనే ఈ దుఃఖం ఎందుకు వచ్చింది అంటే విపరీతమైన మోహం వలన ఆవేశం వలన తృష్ణ వలన కనుక ఈ తృష్ణు అనైతే రెండవ ఆర్య సూత్రం ఆరి సత్యం ప్రతిదీ కూడాను సరైన మోతాదులో ఉండాలి ఆ మోతాదు మించితే తీవ్రమైన ఆవేశానికి మోహానికి గురైతే అది మనకి దుఃఖానికి దారితీస్తుంది ఈ తీవ్రమైన మోహం ఎందుకు వచ్చిందంటే అదే దానికి మూలం అవిద్య అని మూడవ ఆర్యసత్యాన్ని ఆయన ప్రబోధించారు అవిద్య అంటే విద్య లేకపోవడము ఏ విద్య ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్య లేకపోవడాన్ని అవిద్య అంటారు అదే మూడవ ఆర్యసత్యం మరి ఈ ఆధ్యాత్మిక అవిద్య పోవాలంటి ఏం చేయాలి ఎయిట్ ఫోల్డ్ పాత్ అవలంబించండి అన్నారు ఆయన అష్టాంగ మార్గం అవలంబించండి అన్నారు కనక కనుక అష్టాంగ మార్గమే ఫోర్త్ నోబుల్ ట్రోత్ నాలుగవ ప్రచండమైన ఆర్య సత్యము కనుక దుఃఖము అనేది మొట్టమొదటిది తృష్ణ అనేది రెండవది అవిద్య అనేది మూడవది అష్టాంగ మార్గం నాలుగవది ఈ నాలుగు ఆర్య సత్యాలు అని ఆయన ప్రబోధించారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఇవే ఆర్యసత్యాలు కనుక అష్టాంగ మార్గం ద్వారా మనం దుఃఖాన్ని అధిరోహిస్తాం జయిస్తాం ఇకపోతే ఈ అష్టాంగ మార్గం గురించి మనం డీటెయిల్డ్గా వివరంగా చెప్పుకోవాలి అష్టాంగ మార్గం అంటే ఎనిమిది అంగాలున్న మార్గము మొట్టమొదటిది సమ్మా దిట్టి అన్నాడే అంటే సరైన దృక్పథాలు రెండవది సమ్మ సంకల్పో అంటే సరైన సంకల్పాలు మూడవది సమ్మ వాచ అంటే సరి వాక్కు నాలుగవది సమ్మ కమ్మంతో అంటే సరి కర్మ ఐదు సమ్మా జీవో అంటే సరియైన జీవనోపాయం ఆరు సమ్మా అంటే సరియైన శ్రద్ధ ఏడు సమ్మా సతి అంటే సరి అయిన ఏకాగ్రత ఎనిమిది సమ్మా సమాధి అంటే సరియైన ధ్యానము ఈ ఎనిమిదే అష్టాంగ మార్గం మొట్టమొదటి సరైన దృక్పథాలు ప్రతి మనిషి తన దృక్పథాలు చిన్న సంతరించుకునేవి సంఘం చేత రుద్దింపబడినవి అవి తాను పెరిగిన తర్వాత అవి సరైనవా లేవా అని పరీక్షించుకుని సరైనవి అయితేనే తన దగ్గర పెట్టుకుని సరి కాని దృక్పథాలను త్రోసిపొచ్చి అంతేగాని తాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది సంగం చేత చచ్చిపోయేంత వరకు పరీక్షించకుండా జీవించకూడదు అంటే మన దృక్పథాలు సరైనవా లేవా అని పరీక్షించుకుని స సరి అయిన దృక్పథాలనే మనం చేపట్టాలి ఉదాహరణకు ఎవరైనా గొప్ప యోగులు వస్తే ఆ వాళ్ళు దైవాంశ సంబూతులు మీ మనమంతా మానవ మాత్రలో అంటారు ఇది సరి అయిన కానే కాదు ఒకరికి చాతన అయింది చాతన అవుతుంది కనుక అతనికి సాధ్యమైంది కదా నేను కూడా సాధ్యం నాకు కూడా అసాధ్యమైనది లేనే లేదు అన్నీ అన్నదే సరైన దృక్పథం అలాగే కొంతమంది ఆ నాకు టైం లేదు అంటుంటారు టైం లేదు అనేది సరైన దృక్పథం కాదు ప్రతి మనిషికి ఎప్పటికైనా కానీ దేనికైనా కాను సమయం అనేది ఉంది వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అంటారు మనము అలాగే హిందీలో నాచినయ్యాయతో ఆంగ తేడా అంటారు అంటే నాకు డ్యాన్స్ చేయడం రాకపోతే నా కాలు వంకరా అని మనం నేను చేయలేను అంటాం అనమాట ఇవన్నీ కూడాను సరైన దృక్పథాలు కాదు కనుక మనిషి సరైన దృక్పథాలు చేపట్టాలి అది మొట్టమడిది రెండవదేమో సరైన సంకల్పాలు అంటే సరైన డిజైర్స్ అనుకోవచ్చు ఇక్కడ మనం అంటే సరైన కోరికలు సరైన కోరికలు అంటే అవతల జేబు కొట్టి నా జేబు నింపుకోవాలి అనేది సరైన కోరిక కాదు నా జేబు నిండాలి అవతల వాడి జేపుకి ఏమాత్రం దో చెడు కలగకుండా హాని కలగకుండా అన్నదే సరైన కోరిక బలవంతపు బ్రాహ్మణార్థం చేయకూడదు మన కళ్యాణం ఇతరులకు కంటకం కాకూడదు మన కళ్యాణం ఇతరులకు కళ్యాణం కావాలి కానీ వాళ్ళకి కంటకం అయి మనకి కళ్యాణం అయితే అది సరైన కోరిక కానే కాదు అలాగే సరైన వాక్కు అనేది మూడవది సరైన వాక్ అంటే వాక్ వాక్శుద్ధి అని మనం అనుకుంటున్నాం అంటే మనకి ఏది తెలుసో దాని గురించే మాట్లాడాలి తెలియకపోతే స్వామి నాకు తెలియదు నేను దీని గురించి మాట్లాడలేను అని చెప్పాలి తర్వాత ఎంత తెలుసో అంత చెప్పాలి కొంత తెలిస్తే దాన్ని కొండంత చేసి చెప్పడం అనేది సరైన వాక్కు కాదు అలాగే ఇప్పుడు చెప్పవలసింది రేపు చెప్తే అది సరైన వాక్ కాదు రేపు చెప్పవలసింది ఇప్పుడు చెప్తే అది సరైన వాకు కాదు పది మంది మధ్య చెప్పవలసిన వాకు ఒకళ్ళకి చెప్తే సరైన వాకు కాదు ఒకళ్ళ మధ్యనే చెప్పవలసిన వాకు పది మంది మధ్య చెప్తే అది సరి వాక్కు కాదు ఈ విధంగా సరైన వాక్ అనేది అంటే కంట్రోల్ ఆన్ స్పీచ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ స్పీచ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ వర్బల్ కమ్యూనికేషన్ దాన్నే ఈ మూడవ అంగంగా సరైన వాక్కుగా ఆయన పేర్కొన్నాడు ఇది మనం మనకి తెలియకుండా ఏమిటేమిటో వాకిస్తుంటాం నోరు ఉంది ఆ నోట్లో నాలిక ఉంది కనుక మాట్లాడిస్తుంటాం కానీ బుద్ధితో మాట్లాడం ప్రతి మాట కూడాను ఒక సినిమా రిలీజ్ చేసినట్టు అంత ఆడిషన్ ఎడిషన్ అంత అయిన రిలీజ్ చేసినట్టు ప్రతి మాటను కూడాను మన నోట్లోంచి రిలీజ్ చేయాలి బుద్ధి తో ఆడిట్ అయిన తర్వాత తో ఎడిట్ అయిన తర్వాతనే ప్రతి ముక్క ప్రతి వాకు మన లోంచి రిలీజ్ చేయాలి కనుక అదే సరైన వాక్ అవుతుంది అంతేగాని మనసుకు తోచింది నోట్లోంచి ఆటోమేటిక్గా వచ్చేస్తే ఎప్పుడు సరి వాకు రానే రాదు ఇక నాలుగవది సరి కర్మ అంటే మనం ఏం చేసినా కూడాను వింటున్నాం సరిగా వినాలి భోంచేస్తున్నాం సరిగ్గా భోంచేయాలి వంట వడ్డిస్తున్నాం సరిగ్గా వడ్డించాలి ఇదంతా సరి అయిన కర్మ పొద్దున్న లేచినప్పనించి నిద్రపోయేంత వరకు ఎన్నో చిన్న చిన్న కర్మలు ఉంటాయి వాటన్నిటిని కూడా సరిగ్గా చేయాలి ఎవరినైనా కూర్చోమని సరిగా సరిగ్గా కూర్చోండి సరిగ్గా కూర్చోబెట్టాలి మనం కూర్చుంటే సరిగా కూర్చోవాలి సరి మార్గంలోనే మన డబ్బు సంపాదించుకొని మనం జీవించాలి అదే సరైన జీవనోపాయం దొంగతనం చేయకూడదు ఇలాంటివన్నీ అన్నమాట ఇకపోతే ఆరోది సమ్మ వాయాము అంటే సరైన శ్రద్ధ శ్రద్ధ అంటే ఏంటి నేర్చుకునే వ్యక్తికి శిష్యుడికి స్టూడెంట్కి శ్రద్ధ ఉండాలి అంటాం అంటే అతను నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత చూపించాలి అంటే చక్కగా వినాలి దాన్నే శ్రద్ధ అంటారు ఏ విషయమైనా శిష్యుడికి శ్రద్ధ అవసరం అలాగే టీచర్కి ఏకాగ్రత అవసరం అతను కాన్సన్ట్రేటెడ్గా చెప్పాలి కనుక ఏడోదేమో సమ్మాసతి అంటే సరైన ఏకాగ్రత గురువుకి కావాల్సింది సరైన ఏకాగ్రత శిష్యుడికి కావాల్సింది సరైన శ్రద్ధ కనుక ఈ శ్రద్ధ తర్వాత సరైన శ్రద్ధ అంటే ఇంగ్లీష్లో అటెన్షన్ అంటారు ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అంటారు కనుక శ్రద్ధ అంటే మనం ఎక్కువగా వినేటప్పుడు మనకు వస్తుంది చేయవలసింది ఏకాగ్రత అంటే మనం ఏదైనా పని చేయవలసినప్పుడు ఏకాగ్రతగా చేయాలి పనిని అబ్జర్వ్ చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి కనుక శ్రద్ధ ఏకాగ్రత వాటికి సంబంధించినవి ఎనిమిదవది ఆఖరిది సమ్మ సమాధి అంటే సరి అయిన ధ్యానం సరైన ధ్యానం అంటే సరికాని ధ్యానాలు ఉన్నాయన్నమాట మంత్రోచ్చారణ ఏదైనా బిందోని మనం కళ్ళ ముందు పెట్టుకోవడము నామస్మరణ చేయడము ఇవన్నీ మనం ధ్యానం పేరు కింద ప్రచారంలో ఉన్నాయి అప్పటికే బుద్ధుడి కాలంలోనూ ఇప్పటికీ ఎప్పటికీ సరికాని ఇవన్నీ కూడాను ధ్యానం పేరిట ప్రచారంలో ఉన్నాయి కనుకనే ఆయన సరియైన ధ్యానం అని చెప్పాడు ఏదైతే నిజమైన ధ్యానమో అదే చేయాలి ఏది నిజమైన ధ్యానము ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇలా తర్వాత వచ్చేదే ధ్యానం అంతేగాని ఏమి లేకుండా ఊరికే కూర్చొని రామ రామ అనుకుంటే అది ధ్యానం కాదు సరికాని ధ్యానం అది సరి ధ్యానం కాదు అందుకనే బుద్ధుడు అష్టాంగ మార్గంలో సరి ధ్యానము అన్నాడు అంటే ఆయన పతంజలి కృతమైన ఆ అష్టాంగ రాజయోగంలో ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఇలా వచ్చే ఆ సూక్ష్మ శరీర ఏకం కావడమే అదే ధ్యానము అదే సరి దాని దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని ఈయన మనకి ప్రబోధిస్తున్నాడు అనమాట కనుక ఈ సరి అయిన దృక్పథాలు కోరికలు సరి వాక్కు సరియైన కర్మ సరి జీవనోపాయం సరైన శ్రద్ధ సరి ఏకాగ్రత సరి ధ్యానం అన్నవే బుద్ధుడు చెప్పిన ఎయిట్ ఫోల్డ్ పా అంటే అష్టాంగ మార్గంలోని ఎనిమిది అంశాలు ఇకపోతే బుద్ధుడు అని చెప్పగానే మనకి మిడిల్ పాక్ గుర్తుకొస్తుంది అంటే మధ్య మార్గం ఏ పని చేసినా కూడాను మితంగా చేయాలి ఎక్కువ చేయకూడదు తక్కువ చేయకూడదు ఈ మధ్య మార్గాన్ని భగవద్గీతలో కృష్ణుడు కూడా చక్కగా వివరించారు యుక్తాహార విహారస్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ అన్నాడు అంటే ఏ పని అయిన కూడాను అది యుక్తంగా ఉండాలి క్వాంటిటీ సరిగా ఉండాలి క్వాలిటీ సరిగ్గా ఉండాలి క్వాంటిటీ క్వాలిటీ రెండు సరిగ్గా ఉండడం యుక్తము అంటారు కనుక ఏదన్నా కూడాను సరియైన భోజనము సరైన పాళ్ళలో చేయాలి సరి అయిన విహారము సరియైన పాడలో చేయాలి సరి అయిన విద్యుక్త ధర్మం సరి అయిన పాళ్ళలో చేయాలి సరి నిద్ర సరైన పాడలో పోవాలి అలాగే సరైన ధ్యానం సరి అయిన పాడలో చేయాలి అంటే క్వాంటిటీ అండ్ క్వాలిటీ షుడ్ బి పర్ఫెక్ట్ రైట్ క్వాలిటీ అండ్ రైట్ క్వాంటిటీ దాని యుక్త ఇదే మధ్య మార్గం ప్రాపంచికంగా యాభై జీవించాలి ఆధ్యాత్మికంగా యాభై జీవించాలి రెండు గుర్రాల మీద స్వారీ చేయాలి అంతేగాని కేవలం ప్రాపంచికంగానే జీవిస్తూ అథవా కేవలం ఆధ్యాత్మికంగా జీవిస్తూ ప్రాపంచాన్ని మాయా మిథ్యాన్ని తోసివేయడం అనేది ఇది ఆధ్యాత్మికం అశాస్త్రీయం ఇది ఆధ్యాత్మికంగా అశాస్త్రీయం బుద్ధత్వ స్థితిని చెప్పాలంటే మైత్రి కరుణ ముదితము ఉపేక్ష అనే ఆయన చెప్పిన బ్రహ్మ విహారాలను గుర్తు చేసుకోవచ్చు మనకన్నా ప్రాపంచికంగా ఆర్థికంగా ముందుకు ఉన్న వాళ్ళ పట్ల మనం ఎప్పుడూ మిత్రత్వంతో ఉండాలి అసూయతో ఉండకూడదు అదే మైత్రి అలాగే మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థితిలో తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల మనం కరోనా చూపించాలి ముదితం అంటే హ్యాపీనెస్ మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఉన్నవారి పట్ల మనం ఎప్పుడు మన హర్షం వ్యక్తపరచాలి మన హ్యాపీనెస్ అలాగే మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్న వారి పట్ల మనం ద్వేషం ఉండకూడదు వారి పట్ల ఉపేక్ష వహించాలి కనుక ఈ విధంగా మైత్రి కరుణ ముదితం ఉపేక్ష అని వీటితో సదా జీవించడమే ఆ బుద్ధత్వ స్థితి ఈరోజు మరి చక్కగా చెప్పుకున్నాం నాలుగు ఆర్యసత్యాల గురించి మధ్య మార్గం గురించి అష్టాంగ మార్గం గురించి మని బుద్ధత్వ స్థితి గురించి రెండు మూడు ఆయన చెప్పిన వాక్యాలు మనం చివరిగా మనం తలుచుకుందాం ఒక చక్కటి వాక్యం ఏంటంటే అబిద్దరీద కళ్యాణే అన్నాడు అంటే మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి అని చెప్పేసి అలాగే ఆరోగ్య పరమాలాభ సంతృప్తి పరమం ధనం విశ్వాస పరమజ్ఞాతి నిబ్బానం పరమం సుఖం అన్నాడైనా అంటే ఆరోగ్యమే పరమలాభము సంతుష్టత అనేదే పరమధనం విశ్వాసమే పరమ బంధువు నిర్వాణమే పరమసుఖం అప్పమత్తో హి ధాయంతో అపోతి విపులం సుఖం అన్నాడై అంటే అప్రమత్తుడే ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు అని చెప్పేసి కనుక బుద్ధుడు అంటేనే ధ్యానము బుద్ధుడు అంటేనే బుద్ధత్వ స్థితి ధ్యానము ద్వారానే ఆ బుద్ధత్వ ఆ బుద్ధత్వ స్థితి ద్వారానే విపులమైన సుఖము పరమసుఖము అని బుద్ధుడు ప్రవచించాడు కనుక ఈ విధంగా మనం గౌతమ బుద్ధుడి ప్రబోధాల గురించి తెలుసుకున్నాం ఇదే ఆయన చెప్పిన బోధ ఇంతకన్నా వేరే ఏమీ లేదు ఆయన చనిపోతున్నప్పుడు తన ప్రియ శిష్యుడైన ఆనందుడితో అపో దీపోవ అని చెప్పారు ఆయన అంటే చివరిగా నీకు నీవే దిక్కువి నా మీద ఆధారపడకు నీమీదే ఆధారపడు నిన్ను నువ్వే ఉద్ధరించుకో నీకు నువ్వే గతి నీకు నీవే దుక్కు అని ఆయన చివరి పలుకులు మరి ఆనందుడికి అదే మనం తెలుసుకోవాల్సిన మౌలిక సత్యం మన కాళ్ళ మీద మనం నిలబడాలి గురువు కాళ్ళ మీద కాదు ప్రకృతి కాళ్ళ మీద కాదు దైవత్వ కాళ్ళ మీద కాదు అహం బ్రహ్మాస్మి ఐఆమ్ ఎవ్రీథింగ్ సో ఐ కెన్ స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్ నా సంగతి నేను చూసుకోగలను నా ఉద్ధారణ నేను చేసుకోగలను నాకు నేనే దిక్కు నాకు నేనే దీపము అని జీవించే వాడే బుద్ధత్వ స్థితిని పొందినవాడు ఈరోజు ఈ బుద్ధత్వ బోధ గురించి బుద్ధత్వ ప్రాప్తి గురించి మనం వివరంగా తెలుసుకున్నాం ఆంధ్రప్రదేశ్లోని వివిధ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ధ్యేయమే అందరినీ బుద్ధులుగా చేయడం అంటే అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులుగా చేయడానికి పూనుకోవడం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాలంటే ఎవరైనా కూడాను మూడు రత్నాలను చేపట్టాలి ఒకటి ధ్యానం రెండు స్వాధ్యాయం మూడు సజ్జన సాంగత్యం ధ్యానం అంటే విపులంగా మనం పతంజలి అష్టాంగ యోగ మార్గంలో చెప్పుకుందాం ఇకపోతే స్వాధ్యాయం స్వాధ్యాయం అంటే చక్కటి పుస్తకాలు చదవాలి లోప్ రంప రిచార్డ్ బ్యాక్ క్యార్లోస్ క్యాస్ట యోగానంద పరమహంస స్వామి రామ జైన్ రాబర్ట్స్ అన్నీ లెట్ బేటర్ రూట్ మోండ్ గౌమరి అలాన్ వాట్స్ కోలిన్ విల్సన్ బార్బరా అండ్ బ్రెన్నన్ ఈ విధంగా అద్భుతమైన శాస్త్రజ్ఞులు ఉన్నారు ఆ పుస్తకాలన్నీ చదవడమే మరి అందర్జిత చదివించడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ధ్యానుల యొక్క చాలా ముఖ్యమైన ఉద్దేశం Writing makes an exact man. Speech or conference a ready man. And wide reading a full man. That's what Sir Francis Bacon said. Because wide reading is the same person who lives in a different way. They live in a different way. They live in a different way. They live in a different way. Because wide reading is the same person who lives in a different way. ప్రపంచంలోని అన్ని ప్రముఖుల అన్ని దేశాల ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల వారి పుస్తకాలు చదవడం అనేదే స్వాధ్యాయము అంటే కనుక ఈ స్వాధ్యాయానికి నేను భారతదేశవాసిని నేను వాళ్ళేవి చదువుతాను అన్నది చాలా మూర్ఖత అలాగే సజ్జన సాంగత్యం అంటే అందరి ధ్యానుల యోగుల అనుభవాలు మనం ప్రతిరోజు విని తీరాలి కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి సొసైటీస్ వారి మెసేజ్ ఏమిటంటే దయచేసి ధ్యానం చేయండి స్వాధ్యాయం చేయండి ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేయండి బుద్ధులు కండి